పరుషుదు సర్వనతుడా సమస్య సృష్టి మూల కరకు ఆది సాంబురే వందాల దినా మీ యొక్క సాయం చేతి నడిపించినారు ప్రతి దశలో అడుగడుగున్న మీరే మాకు సహాయకులుగా నడిపించినారు ఎంతో కష్టంగా ఉంటుండగా ఎంతగా భారంగా ఉంటుండగా అయినా ప్రతి దాంట్లో నుంచి మాకు విడుదల కల్పించి ఓ ప్రభావ మాకు విశ్రాంతి ఎంత చేసినారు దాన్ని బట్టి మీకు వందాలి ప్రభా యొక్క సాయంత్రం సమయం వాక్యాన్ని ధ్యానించిన ప్రభా మా తను మాట్లాడండి మా జీవితాలు సరిజయం మేము ఎక్కడ తప్పిపోతున్నామో అది చూపించండి ఆ జీవితాలలో ఆ స్థితిలో మేము మా జీవితాలను సరి చేసుకోవాలా మీకు అంగీకారంగా జీవించాలా యుగ సమాప్తి చివరిలో మేము ప్రభు మీరు పరిశుద్ధులు కాబట్టి మేం కూడా పరిశుద్ధంగా ఉండాలా అపవిత్రత నుంచి దూరం పరచమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యం చేత మా యొక్క జీవితాలని మా యొక్క రోషం కలిగి పౌరుషం కలిగి మీ కొరకు జీవించే బిడలుగా తయారు మతపరమైన జీవితం మాకుద్దు ప్రభువా మేము దాన్ని విడిచిపెట్టినాం మేము తిరిగి దాని తట్టు చూడకుండా దాని తట్టు పోకుండా సహాయపడమని ప్రార్థించినాం గొప్ప జనం ఎంతో మంది అక్కడ ప్రవ్వ బంధించబడ్డారు ప్రవ్వా వారికి విముక్తి విడుదల కల్పించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవ్వా భయంకరమైన కాలంలో మేము జీవిస్తున్నాం ప్రవచనాలన్నీ నెరవేరే సమయానికి మేము సిద్దపడుతున్నాం కానీ వీటిని చూడని స్థితిలో ఉంది మతపరమైన జీవితం కాబట్టినైనా వాళ్ళు వీటిని గ్రహించేలాగా వారికి మీ యొక్క కృపను దయచేమని ప్రార్థిస్తున్నాం మరోసారి ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంగీకారంగా మేము జీవించేలాగా సహాయపడండి ఆయన మాలో అపవిత్రతలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం మేము పరిశుద్ధంగా జీవించి ప్రతి దశలో మీకు మీ కొరకు సాక్షులుగా జీవించలాగానే సేపడమని ప్రార్థిస్తున్నాం మీకు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికీ దయచేసి నడిపించమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తదు ఆమె ఈరోజు డేట్ పదమూడవ తారీఖు అక్టోబర్ రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా ఎంతమంది తెలుసు ఇది ఇది బెబిలోనియన్ క్యాలెండర్ అనేది ఎంతమంది తెలుసు మనం పాటిస్తున్న క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ అని గ్రిగోరీ అనే పోపు దీన్ని స్థిరపరిచింది సిక్స్టీన్ ఫిఫ్టీస్లో అంటే మన ముతాతలు సిక్స్టీన్ హండ్రెడ్స్ ముందు మన ముతాతలు జూలియన్ క్యాలెండర్ పాటించారు సిక్స్టీన్ తర్వాత గ్రిగోరీ అనే పోపు వచ్చి ఆ క్యాలెండర్ కి ప్రస్తుతం ఉన్న క్యాలెండర్ రోజులు తేడా కాబట్టి ఆ పదిహేను రోజులని కరెక్షన్ చేసి కొత్త క్యాలెండర్ ప్రపంచానికి రుబ్బిరు వాళ్ళు తయారు చేసుకున్నారు ఎవరు తయారు చేసినారు ఈ క్యాలెండర్స్ అంటే ఆస్ట్రాలజర్స్ రకరకాల మంత్రగానులు ఖగోళ శాస్త్రజ్ఞలు కూడా అందులో మతస్థులు రకరకాల మతస్థులు అందరు కలిసి వాటన్నిటినీ ఆ నక్షత్రాలని గ్రహాల కదలికలను అన్నింటినీ క్యాల్కులేషన్స్ చేసి తయారు చేసేది క్యాలెండర్ చరిత్రలో ఎన్నిసార్లు తారుమారైంది క్యాలెండర్ మనం ఎన్నిసార్లు ధనించాం ఇక్కడ కనీసం ఏడు మార్లు క్యాలెండర్ తారుమారైంది కాబట్టి క్యాలెండర్లకి మనం ప్రాధాన్యత ఇవ్వం కానీ ఆ క్యాలెండర్ ఏం సూచిస్తుంది అంటే మనముంటుంది బెబులోన్ కాలం ఇది బెబులోనియన్ కాలం లేక బబులోను కాలము బైబుల్ కూడా దాన్ని సమర్థిస్తుంది మీరుంటుంది బబులోను కాలము అంటే ప్రపంచమంతటా బబులోనికి సాదృశ్యంగా ఉంది ఈ లోకం దానికి నిలయం అంటే ఈ లోకం బబులోనికి సాదృశ్యంగా ఉంది కానీ దానికి దాని క్యాపిటల్ సిటీ అంటాం కదా బబులోన్ క్యాపిటల్ సిటీ మతపరమైన జీవితం మతము బబులోన్కి క్యాపిటల్ లాగా ఉంది ఎందుకంటే పాతవి గతస్థం కృతమైనవి కాబట్టి ఈ లోకమంతా బబులోనికి తయారైంది ముఖ్యంగా మతపరమైన జీవితము దానికి నిలయంగా తయారైంది ఎందుకు అంటే బబులోను అనే పదము బాబేలు నుంచి వచ్చింది కాబట్టి బాబేలు అంటే గలీబిలికి బాబేలు అంటే గలిబిలి అర్థం కాబట్టి ఎక్కడ చూసినా గలీబిలో ఉంది మతపరమైన జీవితంలో గలిబిలి రాజకీయ జీవిత విధానంలో గలిబిలి ప్రభుత్వంలో గలిబిలి ఆర్థిక వ్యవస్థ గలిబీలి అంతా గలీబీలి కాబట్టి ఈ లోకం అంతా గలీబీలితో ఉంది అందుకు దీన్ని బబులోని అంటున్నాం కానీ ఆత్మీయ దృష్టిని చూస్తే దానికి అసలైన నిలయము మతపరమైన క్రైస్తవ జీవితమే దానికి క్యాపిటల్ సిటీ కనిపిస్తుంది ఆత్మ ఆత్మీయ లేయర్లు చూస్తే కాబట్టి మనం ఉంటుంది కూడా ఈ క్యాలెండర్ ప్రకారంగా కూడా ఇది బబులోనికి నిలయమే లేక బబులోని కాలంలో మనం ఉంటున్నాం అందుకని మనము గత మూడు వారాల నుంచి జకరియాకి కలిగిన ఆ యొక్క దర్శనంలోని తెల్లని గుర్రానికి సంబంధించిన వాక్యం ధనించడం కనీసం నాలుగు గంటలు అయిపోయింది మోర్ దెన్ ఫోర్ అవర్స్ రికార్డింగ్ ఉంది కేవలము తెల్లని గుర్రానికి సంబంధించిందే తెల్లని గుర్రం దేనికి సాదృశంగా ఉందన్నప్పుడు మనం వాటిని ధనించినాం అది గొప్ప జనానికి ఉంది ఎందుకంటే అది తెల్లని గుర్రమే అంటే తెలుపు అంటే రక్షణ అనుభవానికి సాదృశ్యం వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం కానీ రక్షణ అనుభవంలోకి వచ్చి కూడా వాళ్ళు తిరిగి అబద్ధ బోధతట్టు వాళ్ళు వెంబడించరు అబద్ద బోధని వెంబడించారు లేక మతపరమైన జీవితంలో ఉంటూ మనుషుల కల్పితాల బోధతట్టు తిరిగారు కాబట్టి వాళ్ళు తెలుపుగా కనిపిస్తున్న గానీ వాళ్ళ హృదయాలు మటుకు తెలగలేవు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నప్పుడు సంపూర్ణంగా అబద్దంగా మారుతుంది ఎందుకంటే అది సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేసినాం కూడా ముద్ద పిండి ముద్ద అంతా మంచి ముద్ద అయినా గాని కొంచె కొంచెం పులుపు ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా చెడిపోతుంది అది హగ్గైలు కూడా మనం ధ్యానించినాం హగ్గయ హగ్గై యాజకులతో ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఒకడు తన చెంగున అపవిత్రమైన దాన్ని పట్టుకుని పవిత్రమైన ముట్టుకుంటే వాడు సైంటిఫిక్ గా మంచి ముద్ద మంచి పిండి ముద్ద పులిసిపోయిన పిండి ముద్దని బాగు చేయగలదా ఎంత పెద్ద ముద్ద తీసుకున్నా మంచి ముద్ద పులిసిపోయిన పిండి ముద్దని కలిపితే ఆ పులిసిపోయింది మంచిగా అవుతుందా రివర్స్ పులిసిపోయింది ఎంత కొంచెమైనా మంచి ముద్ద ఎంత పెద్దదైనా దాన్ని జరగొడుతుంది అది సైంటిఫిక్ గా దానికి ఇంకా వేరే మార్గం లేదు అది విధానం అన్నట్టు కాబట్టి నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా ఎంత పరిశుద్ధంగా ఉన్నా నీలో కొంచెము లోపమున్నా నీ పరిశుద్ధత అంతా పోతుంది ఎందుకు హత సాక్షులు అవుతున్నారు మరణిస్తున్నారంటే నేను నిన్న న్యూస్ పేపర్ చదువుతున్నా టర్కీలో ఈ విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే న్యూస్ పేపర్స్ అవి రావు ఆల్టర్నేటివ్ న్యూస్ లేక అన్సెన్సర్డ్ న్యూస్ అవి వాటి గురించి మీకు తెలుస్త తెలుస్తుంది ఏం జరుగుతుంది ఐసిస్ వాళ్ళు చంపుతుంది ఎవరిని తెలుసా చర్చిలు చర్చిలు మాయమైపోతున్నాయి మొత్తం చర్చిలు చర్చిలు మాయమైపోతున్నాయి పాస్టర్లు చర్చిలు మొత్తం శిథిలం అయిపోతున్నాయి టర్కీలో ఈరోజు ఈ నిన్నటి న్యూస్ చెప్తున్నాయి చర్చ్లని బాంబ్ వేసు కొట్టేస్తున్నారు ఐసీస్ వాళ్ళు అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒక తెగకు సంబంధించిన అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న అంటే దగ్గర దగ్గర కదా క్రైస్తవ సంఘం ఆరంభమై దగ్గర దగ్గర ఇయర్స్ ఓల్డ్ చర్చ్ కొన్ని ఉంటే వాటిని కూలగొట్టాలనేసి వీళ్ళు ఐసీస్ బాంబ్స్ వేస్తున్నారు వాటి మీద అయితే ఆ చర్చ్ ఉండే మనుషులు వాళ్ళు కూడా ఇప్పుడు ఏ రీతిగా అయితే టెర్రరిస్ట్ ఇస్లాం మతంలో క్రైస్తవులు కూడా టెర్రీస్ట్ లాగా తప్పేముంది మా జీవితాలను మేము మమ్మల్ని మేము కాపాడుకోవడం కొరకు అనేసి వాళ్ళు కూడా గన్స్ పెట్టుకుని బుల్లెట్స్ పెట్టుకుని పెద్ద పెద్ద తోపులు పెట్టుకుని వాళ్ళు మసీద్ లాని ఎగరగొడుతున్నారు ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి క్రిస్టియన్స్ సోల్జర్స్ పోయి ముస్లింస్ ని భయంకరంగా చంపేస్తున్నారు టెర్రరిస్ట్ అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం ఇవన్నీ ప్రవర్చనలు మనం చూస్తున్నాం ఇప్పుడు కాదు కనీసం ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇవన్నీ దేవుడు మనకు చూపిస్తుంది కానీ ఈ కాలంలో బాహాటంగా అవన్నీ నెరగడుతున్నాయి వినడానికి బాగుంటుందా మన ప్రభు అన్నాడు మీరు అనొచ్చు తప్పేముంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళ కుటుంబాలు కాపాడుకోనికి వాళ్ళు డిఫెన్సివ్ గా పోతున్నారని మీరు జస్టిఫై చేసుకోవచ్చు కానీ కతి పట్టువాడు కతితోనే నశించబడును అని వాక్యం ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం క్షమించే గుణం కదా మనం అట్లా కుట్టడానికి వీల్లేదు అది ప్రభు నుంచి కలిగిన ఆత్మ కాదు ఆ మాల్కస్ అనే సైనికుని చౌని తెగ పేతురు ప్రభు పేతురు నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు ఒకవేళ అది నిజమైతే నా తండ్రిని వేడుకుంటే కోట్లాది కోట్లాది దూతలను పంపించి ఆయన నా పక్షంగా వారిని యుద్దంలో కానీ నా రాజ్యము దీనికి సంబంధించింది కాదు అది ఆత్మీయమైంది దాంట్లో కొట్లాడేది ఏముండదు ఒకరినొకరు ద్వేషించుకుండేది ఉండదు కాబట్టి అటువంటి రాజ్యం గురించి నేను ప్రయాసపడుతున్నాను నువ్వేంది పేరు రిటైర్ అయిపోయినావు అని పేతిని హెచ్చరించి తర్వాత మాల్కస్ చెవుని తిరిగి అతకబెట్టినట్టు మనం చూస్తాం కదా బైబిల్లో కాబట్టి కత్తి పట్టు కత్తి పట్టుకున్నవాడు కతితోనే నశించబడును అనుంది వాక్యం కాబట్టి మనము దాంతో మన జీవితాలని పరిశీలించుకోవడానికి వీల్లేదు మనం పరిశీలించుకోవాల్సిన జీవితము ఇది ఇది ఆత్మ వలన ఖడ్గము అనుంది బైబుల్లో ఎఫ్ఎస్ రాష్ట్ర పతకంలో చూస్తాం ఇది ఆత్మ వలన ఖడ్గం ఇది నీ హృదయాన్ని పరిశోధిస్తుంది నీ హృదయ లోతులోనికి ఇది నిన్ను పరీక్షిస్తది ఏముంది నీ హృదయ అంతరంగంలో కాబట్టి మనం ఏర్పరచుకున్న విధానం ఇది సరే క్రైస్తవులు మరణిస్తారని మనకు దేవుడు ఎప్పుడో చూపించాడు ఆ లెక్కకు మించి అని పోయేవరం నుంచి మనకు చూపిస్తున్నాడు ప్రతి మందిరంలో పాటలు పాడడం బంద్ అయిపోతుంది అని మందిరానికి పోయి పాటలు పాడడం అనేది మాని ఆ గ్రంథంలో చూసినాం చాలా కాలం క్రింద కూడా చూసినాం మనం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి శృతించడానికి బదులు వాళ్ళు ఆర్తనాదంలు పెడుతున్నారు ఎందుకు ఆర్తనాదాలు పెడుతున్నారు కుప్పలు కుప్పలుగా శవంలు పడిపోతున్నాయి మందిరం లోపల ఎందుకు దేవుడు వీటిని ఆమోదించండు అన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు నాకు ఇదొకటి ఉండే పోయినవారం నుంచి చాలా వేదన ఉంది అవును ప్రభావ తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే గొప్ప జనము వాడికి ఎంత చెప్పినా వాడు మాదే కరెక్ట్ మేమే కరెక్ట్ మా బోధనే కరెక్ట్ మా పాశ్చర్య కరెక్ట్ అని సమర్థించుకుంటున్నారు కానీ వాడికి ఎందుకు వివేచన లేదు అన్నప్పుడు వాడు తీర్మానించుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు సార్ చూడండి వాక్యం ఈరోజు మనము తెల్ల గురానికి సంబంధించిన వాక్యాన్ని ముగించుకుంటాం దానియలు గ్రంథము ఏడవ అధ్యాయము పదవ అధ్యాయంలో దానియలు ఒక దర్శనం చూసి దాన్ని అక్కడ రాసిండు దాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం చూడండి పదవ వర్షంలో అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ నుండి ప్రవహించుచుండెను యుగ సమాప్తిలో దేవుని సన్నిధిలో నుంచి అగ్ని ఏరీతిగా బయలుదేరుత విషయాన్ని చూపిస్తుంది అగ్ని దేవుని తీర్పు సాదృశ్యం బైబుల్ అంతటా అగ్ని అంటే దేవుని తీర్పుకి సాదృశ్యం కాబట్టి మనం నిజంగా అగ్నికి అగ్ని లాగా దాన్ని అగ్ని అన్నప్పుడు ఆయన తీర్పుకి సాదృశ్యం కోపానికి సాదృశ్యం అగ్ని నేత్రములు అంటే ఆయన కోపానికి సాదృశం ఎంతో కోపంతో ఆయన తిరిగి రానే ఉన్నాడన్న విషయం వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి ఇప్పుడు ఎందుకు లేరు ఒకప్పుడు అంత మంది ఆయన స్థుతించి గనపరిచే వాళ్ళు ఈ రోజు ఎందుకు లేరు ఒకప్పుడు ఉండేది కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి ఇది గొప్ప జన సాదృష్టం ఎందుకంటే ముగిస్తున్నాం గొప్ప కోట్ల కొలది అంటే వీళ్ళు లెక్కకు మించిన వాళ్ళు ప్రపంచం అంతటి నుంచి వస్తున్నారనే సన్నిధికి మరణించి కోట్ల మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటై గ్రంథంలు తెరవబడను చూడండి దాని కి చూపించబడ్డ దర్శనాలు ముద్రించబడ్డాయి కానీ దాని కాలంలో అవి తెరవబడలేదు దానికే అర్థం కావు దాని బహు తెలియగలవాడు దానికంటే వాడు ఒకడే తెలివి గలవాడు లూసిఫర్ కానీ వాడు ఇప్పుడు తెలివిలేని వాళ్ళలాగా తయారైపోయాడు ఎక్కడ దేవుని దుష్టి దేవుని సముఖం నుంచి పడబడ్డాక తెలివిలేని వాళ్ళగా తేరేయండి దుష్టుడు దానియలు బహు తెలివి బహు దేవునికి బహు ప్రియుడు అని సాక్ష్యం పొందాండు కానీ దానియాలకి ఇవి అర్థం కావాలి ఎందుకంటే ఆయన కాలంలో నెరవేరే ధాన్యలు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల తర్వాత ఇవి నెరవేరతున్నాయి కాబట్టి నీకు చెప్పి కూడా వేస్టు ను దాన్ని గ్రహించలేవు దాన్ని వివేచించలేవు కాబట్టి నువ్వు దాన్ని ముద్రించేసాయి కానీ ఇప్పుడు తెరవబడ్డాయి మన కాలంలో గ్రంథములు తెరవబడ్డాయి గొప్ప జనం అంటున్నారు ప్రభు ఎందుకు ఇవి చూపించలేదు మేం ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాము పాటలు పాడినాము అయినా మాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఒకరోజు దేవుని అడుగుతారు అప్పుడు దేవుడు అంటాడు గ్రంథంలో తెరవబడ్డాయి కానీ మీరు దాన్ని ధ్యానించలే మీరు వాటిని చూడలేదు ఎంతమంది ఈరోజు చూసినారు చెప్పండి ఇవి ముద్రలు విప్పబడ్డాయి ఈ బైబిల్లో ముద్రించబడ్డ ఈ పుస్తకం ముద్రలన్నీ విప్పబడ్డాయి అందుకే మనకి ఇవన్నీ అర్థమవుతున్నాయి మీకు ఎక్కువగా చదువు లేకున్నా మీరు ఎక్కువగా కాలేజీలో పోకున్నా మీకు ఎందుకు ఇవి అర్థమవుతున్నాయి అంటే ఆ ముద్రలు విప్పబడ్డాయి ఆత్మీయ దృష్టిపై మీరు చూడాలా ఎవరు విప్పిండ్రు ప్రభు తప్ప ఎవరు విప్పలేరు వాటి ఈ లోకంలో ఎవరికి ఆ యోగ్యత లేదు దేవుని యొక్క గ్రంథములు గొరపిల్ల తప్ప ఎవ్వరు విప్పలేరు గొరపిల్లె మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి ఆయన తప్ప ఎవరు విప్పలేరు కాబట్టి ఆయన విప్పిండు కాబట్టి ఇవి మనకు అర్థమవుతున్నాయి కానీ గొప్ప జనానికి ఎందుకు అర్థం కలదంటే వాళ్ళు విప్పిన వాటిని చూడలేని స్థితిలో ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఐహిక విధమైన విచారాలు ఎక్కువ లోకాతీతమైన జీవితము దైనందిన పోరాటం పొద్దున్న లేస్తే ఏం సాధించాలా ఏం సంపాదించుకోవాలా తపన ఈ లోకం ఆశ్రయించాలా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలన్న ప్రయాసంలో వాళ్ళు ఈ గ్రంథాలు విప్పబడ్డాయి అన్న విషయాన్ని కూడా గ్రహించలేదు అందుకు వాళ్ళందరూ మరణించాల్సి వస్తుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కానీ మనకు అట్లా మనం ఆ రీతి ఎందుకంటే గ్రంథాలు విప్పబడ్డాయి కాబట్టి నీ ప్రయాసము ఇవి విప్పబడ్డాయి కాబట్టి వీటిని నేర్చుకోవడానికి ప్రయాసపడాలా మనం ఎందుకు ఇంత దూరం నుంచి పరిగెత్తుకుంటు వచ్చి మీరు రకరకాల ప్రాంతాల నుంచి ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ దూరం నుంచి ఎందుకు వస్తున్నారు ఇక్కడ వాటిని నేర్చుకోవడానికే వస్తున్నారు మీరు ఎందుకంటే గ్రంథంలు విప్పబడ్డాయి కాబట్టి ఇప్పుడు అర్థమైతాయి మన తాతల కాలంలో అర్థం కాలేదు మన తండ్రుల కాలంలో అర్థం కాలేదు వాళ్ళ కళలు ముగించుకున్నారు కానీ మన కాలంలో ఎందుకు ఇవన్నీ అర్థం అవుతున్నాయి అంటే ఈ గ్రంథాలు విపబడ్డాయి అదే విషయాన్ని మనకు అక్కడ గ్రంథం ఇరవయ వాద్యాయులు దేవుడు చూపిస్తారు చూడండి ఒకసారి ఇది ఒక వాక్యాన్ని ముగించుకుందాం తీర్పు తీర్చటకై గ్రంథంలు తెరవబడను ఇవన్నీ యుగ సమాప్త జరిగే విషయానికి సంబంధించింది కాబట్టి గ్రంథాలు తెరవబడ్డాయి కాబట్టి ముద్రలు విప్పబడ్డాయి కాబట్టి గ్రంథాలకి సీల్ చేసిన ఒకప్పుడు దానియాల కాలంలో ఇప్పుడు మన కాలంలో విప్పబడ్డాయి కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోడానికి ప్రయాసపడాల కొంత కష్టమే కానీ ఆయనకి సమస్తం సాధ్యం మనకు అసాధ్యం అనిపిస్తుంటే చదువుకి కానీ ఆయనకి సమస్తం సాధ్యం కాబట్టి మనం ఆయన పక్షంగా ఉన్నాం మనకు తప్ప ఎవరికి వాటిని చూపిస్తాడు నీకు ఆసక్తి ఉంది కాబట్టి నీకు అవి చూపిస్తాడు ఆసక్తి లేని వాడికి ఏం చూపించాడు నీ మనసు ఎక్కడుంటే నీ జీవితం అక్కడే ఉంటది కాదా నీ హృదయం ఎక్కడుంటే నీ భవిష్యత్తు అక్కడే ఉంటుంది కాబట్టి మన హృదయము ఆయన మీద కేంద్రీకరించుకున్నాము ఆయన వాక్యమీద కేంద్రీకరించుకున్నాము కాబట్టి మన భవిష్యత్తు ఆయన సన్నిధిలోనే ఉంటుంది కానీ గొప్ప జనము ఈ లోకం మీద కేంద్రీకరించుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ లోకంలోనే ఉండిపోతారు నాకేం కాదు నేను ఎత్తబడతా అని అబద్ద బోధని వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోతారు అసలు ఎత్తబడేది అన్న విషయం ఎక్కడ లేదు బైబుల్లో నేను ఎన్నో సార్లు అనేక మంది పాసాలను అడిగిన చూపించాడు రకరకాల పుస్తకాల రాసిండ్రు అని చెప్తారు గాని బైబుల్లో ఎక్కడన్నా చూపించమంటే చూపించారు కాబట్టి వాళ్ళెందుకు అబద్దాన్ని ఆశ్రయించు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం చూడండి దాని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పన్నెండవ వచనంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు గ్రంథములు బిప్పబడ్డప్పుడు ప్రతి ఒక్కరికి విషయాన్ని చెప్తున్నాడు కానీ ఏసుక్రీస్తు నందున వారికి ఏ శిక్ష విధి లేదు మనకి తీర్పు లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఆయన కలవరిశిలలో మన పక్షంగా తీర్పు పొందిం కాబట్టి మనకి తీర్పు లేదన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మరియు పన్నెండవ వర్షంలో మరియు గొప్పవారేమి కొద్దివారేమి అంటే పేదవారు అని అర్థం గొప్పవారేమి కొద్దివారు అంటే గొప్పవాళ్ళంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కొద్ది తక్కువ జీవితం జీవించిన వాళ్ళు మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడిట చూచి అప్పుడు గ్రంథములు విప్పబడెను అక్కడ ధాన్యాల గ్రంథాలు చూసినాము ప్రకటన గ్రంథాలు చూసినాము ప్రకటన గ్రంథానికి దానియాల గ్రంథానికి దగ్గర దగ్గర ఏడు వందల సంవత్సరాలు తేడా కాబట్టి దానియాలకి యోహానుభక్తులు అంటే తెలియదు సరే యోహానుభక్తులకి ధాన్యాలంటే తెలుసు అంతే తేడా కానీ అవన్నీ అతికినట్లుంటాయి ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుడి బిడలకి దేవుడు దాని గ్రంథాన్ని చూపిస్తుండే భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేసి క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకి డబుల్ టైం ప్రామిస్ చేస్తున్నాడు ఎందుకంటే దాని గ్రంథంలో ఉన్నయే తిరిగి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంకా మీకు అనుమానం లేదు అన్న విషయాన్ని చూపిస్తుండే కాబట్టి గ్రంథంలో విప్పబడి విప్పబడను ఆ గ్రంథంలో ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలో చెప్పున మృతులు తీర్పు పొందిరి కాబట్టి ఈ లోకస్తులు తీర్పు పొందుతారు అన్న విషయాన్ని అంటే ఆ గ్రంథాలలో దేవుడు ప్రతి క్షణము మనం ఏ రీతిగా జీవిస్తున్నామో అక్కడ వాటిలో ఆ పుస్తకంలో రాస్తున్నాడు నువ్వు ఆయన కొరకు ఏ రీతిగా జీవిస్తున్నావు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా లేక వేషధారణాలు జీవిస్తున్నావా బయటికి దేవుని బిడ్డలాగా ఉంటూ లోపాల మట్టుకు నువ్వు దుష్టిని సంతానంలాగున్నావా ఇవన్నీ ఆయన తేటగా తీస్తున్నాడు ఎందుకంటే మన హృదయను పరిశీలించే దేవుడు ఆయన మరుగుగా ఉన్న ఏమీ లేవు కాబట్టి ఆ పుస్తకాలలో అవన్నీ రాస్తున్నాడు వారికి అందరికీ అక్కడ చెప్తున్నాడు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతల లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ప్రతి ఒక్కరికి తీర్పు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ మనము తీర్పు నుంచి విడుదల పొందిన వాళ్ళం అదే మనం పుయవరమును ధ్యానించినాం దేవుడు జయించిన వారికి మరుగైన మన్నాను దయచేస్తా అనేసి మనం పొయ్యవరం చేసినాం కదా వాక్యం అదే రీతిగా తెల్లని రాతిని ఇతను అన్నాడు వాళ్ళకందరికి తెల్లని రాతిని ఇస్తాడు అంటే తెల్లని రాతి అంటే దాని అర్థం మనం చూసిన జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా తెల్లని రాతి అంటే తీర్పు నుంచి విడుదల తీర్పు నుంచి విముక్తి దాని తర్వాత పర్లోక రాజ్యానికి టికెట్ టికెట్ అని ఇంగ్లీష్ లో పర్లోక రాజ్యానికి టికెట్ ఇప్పుడు మీరు అక్కడ ఆదివారం పూట ఒక వాక్యం చెప్పారనుకోండి టికెట్ టు హెవెన్ ఈ రోజు వాక్యం విడబోతున్నాం మనము ఈ రోజు వాక్యం పేరు టికెట్ టు హెవెన్ అంటే వీడు ఏంది సినిమా టికెట్ గురించి మాట్లాడుతున్నాడా ఈ పాస్టర్ అంటారు కానీ అక్కడ ఉంది పర్లోకానికి టికెట్ ఉందని ఉంది అక్కడ థియేటర్గా కానీ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూస్తేనే తెలుస్తుందా అంటే వారికి అందరికి తెల్లని రాతిని ఇస్తానంటే ఇప్పుడు చూడండి రెండు వేల సంవత్సరాల టికెట్ అనే కాన్సెప్ట్ ఎక్కడు కాబట్టి దేవుడు ఆ కాలంలో అజ్యూపిస్తుంది జయించిన వాడికి తెల్లని రాతిని అంటున్నాడు కాబట్టి తెల్లని రాతికి సాదృశ్యం ఏంటంటే తీర్పు నుంచి విముక్తి దాని నిత్య జీవానికి గ్యారంటీడ్ మార్గం తర్వాత ప్రతి ఒక్కడికి ఒక వాయిద్య అని ఇస్తాడు ఆయన సన్నిధిలో ప్రభుని స్తులాగా ప్రతి ఒక్కడికి ఒక వాయిద్య అని ఇస్తున్నాడు ఒక వీణను లేకపోతే ఏమంటారు దాన్ని దావిదు మహా దావిదు రాజు వాయించే దాన్ని ఏమంటారు కదా హార్ప్ ఇంగ్లీష్ లా తెలుగులో ఏమంటారు హార్ప్ అంటే ఇట్లుంటది ఇట్లా అట్లా కొడతా ఉంటారు ఇట్లా ఇటు ఇట్లా కొట్టేదాన్ని హార్ప్ అంటారు దాన్ని ఏమంటారు తెలుగులా వీణనే అంటారేమో అంటే తీగలు గల వాయిద్యం అని ఉంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ స్ట్రింగ్స్ అని ఉంది పరివరం మనం జేమ్స్ రాంగ్ నంబర్స్ ప్రకారంగా కాబట్టి తీగలు వాయిద్యాన్ని ప్రతి ఒక్కరికి దాన్ని వాయిస్తారు ఆయన సన్నిధిలో వాయిస్తూ ఎవరు పాడజాలని పాట పాడతారంట అదే సాంగ్ ఆఫ్ మోసస్ మోసే కీర్తన అని మనం ధ్యానించిన పరివరం దీర్ఘంగా దాని గురించి కాబట్టి వీరందరూ ఎందుకు ఆ రీతిగా చీవించిండ్రు అన్నప్పుడు ప్రకటన గ్రంథము ఇరవై ఎనిమిది పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చూపిస్తానని దాని తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినం అప్పుడు గొప్ప స్వరముతో ఆర్బటించి ఇట్లా దూత ప్రకటించేది కూడా చెప్తున్నాడు ఇక్కడ మహాబబులోను కూలిపోయాను కూలిపోయాను కాబట్టి మతపరమైన క్రైస్తవ జీవితము సంపూర్ణంగా కూలిపోద్దని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు బొబులోని దేశం లేదు అది ఇప్పుడు ఎడారి లాగుంటది ఇంకే ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన దేశము ఈ రోజు గ్రౌండ్ లెవెల్ కంప్లీట్ క్లీన్ అయిపోయింది అది ఎక్కడో భూమి పాతివేయబడింది దగ్గర దగ్గర టూ ఇయర్స్ క్రితం ఉన్న దేశం ఈరోజు లేదు ఇప్పుడు ఇరాన్ ఇరాక్ అటు నార్థన్ దిక్ పెద్ద ఎడారి ఉంటది ఇస్కా ఎడారి ఆ ఎడారిలో ఒకప్పుడు ఉండే దేశం అది ఈ రోజు లేదా దేశం కానీ ఈ వాక్యము ఏమంటుంది తెలుసా అది కూలిపోయిన కూలిపోయిన భవిష్యత్తు జరగబోయారు బబ్లోను అక్కడ లేనప్పుడు ఎట్లా కూలిపోతుంది చెప్పండి కాబట్టి ఇది ఆత్మీయమైన బబ్లోనని మనం అర్థం చేసుకోవాలి బబ్లో దేశం కనిపించదు మనకి ఈరోజు ఒకప్పుడు ప్రపంచానికి గడగడలానించి పరిపాలించింది కానీ ఈరోజు లేదు అది భూమి లెవెల్ నార్మల్ అయిపోయింది కానీ అది కూలిపోయిన కూలిపోయిననేసి దూత ప్రకటిస్తున్నాడు అది ఎక్కడ కూలిపోయింది ఆ బొమ్మలు అనే పట్టణము ఒకప్పుడు శరీరకంగా ఉండి దాని ఆ ప్రవర్శనం నెరవేరింది అది కూలిపోయింది శారీరకంగా కూలిపోయింది ఇప్పుడు ఆత్మీయ దర్శలో అది కూలిపోయేదానికి సిద్ధంగా ఉందన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే దూత ఎందుకు చూడండి ఎందుకు కూలిపోయింది అది దయ్యములకు నివాస లోపల ప్రభు లేడు నువ్వు ఎంతగా పాటలు పాడుతున్నావు ఎంతగా ధ్యానిస్తున్నా అక్కడ లేడు ఎందుకంటే అంత్యక్రీస్తు వారి మధ్యలో నుంచి బయలుదేరాను అని యోహను భక్తుడు మన జ్ఞాపకం చేసింది తన సువార్త తన పత్రికలలో కాబట్టి మీలో నుండి అనేకమైన అంత్యక్రీస్తులు బయలుదేరి ఎందుకు దుష్టుడు బయట లోపల లోపలంటేనే వాడు లోపలంటాడు అంత్యక్రీస్తు అనేవాడు అంటే అదొక వ్యవస్థ కాబట్టి మీలో నుంచే ఆ యొక్క వ్యవస్థ బయలుదేరింది అంటే దేవునికి విరుదమైన జీవితము మీ లోపల ఉంది బయట కాదు గురించి మనం ఎప్పుడు తప్పుగా చెప్తలేం ఎందుకంటే వాడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడు నువ్వు ధర్మశాస్త్రం లోపల ఉన్నావని చెప్పుకొని నువ్వు చూడండి దయ్యములకు నివాస స్థలంగా తయారు చేసుకున్నావు దేవుని మందిరాన్ని దేవుణ్ణి సిద్ధించాల్సిన స్థలంలో నువ్వు దయ్యాన్ని సిద్ధిస్తున్నావు అనే విషయాన్ని అక్కడ చూపిస్తున్నావు కాబట్టి ప్రపంచం అంతటా క్రైస్తవ జీవితం అట తయారైంది చూడండి ఎప్పుడైతే నువ్వు ఈ లోకంతో సమాధాన ఈ లోకాన్ని సాధించుకోవాలా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా అన్న తపనలుంటావో నువ్వు దేవునికి స్నేహితులుగా ఉండలేవు ఎందుకంటే ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం కాబట్టి ఈ శరణి ప్రేమించడము దేవుణ్ణి ద్వేషించడం కాబట్టి మనము ఈ శరీరంలో శారీరకంగా జీవించినంత కాలము ఆయన బిడ్డల జీవించలేము ఎందుకంటే కొరింద్రపతి జ్ఞాపకం చేసిన పౌలు రక్త మాంసంలో పర్లవరాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం నువ్వు శరీరకంగా ఉన్నంత కాలము నీకు పర్లవరాజ్యం రాదు ప్రాప్తి గలగదు నువ్వు ఎంత ఉపాసం ఉండు ఎంతకన్నా ప్రార్థన చేయి ఎన్ని గంటలన్న వర్షిప్ చేయి నువ్వు శరీరంగా ఉన్నంత వరకు నీకు పర్లవరాజ్యం ప్రాప్తి జరగదు కాబట్టి మనం ఆ వాక్యని ఆ సత్యాన్ని గ్రహించినాక మనం ఏం చేయాలి చూడండి గొప్ప జనము ఎందుకు కూలిపోతారు అది దయ్యంలో నివాస స్థలమును ప్రతి అపవిత్ర ఉనికి పట్టు అందులో అపవిత్ర ఆత్మలు ఇప్పుడు చేసుకోండి ఎందుకు గలిబిలి మతపరమైన జీవితంలో ఎందుకు గలిబిలి అంటే అందులో దయ్యపు ఆత్మలున్నాయి అన్న విషయాన్ని చూపిస్తుంది వాక్యం దాని తర్వాత అందులో ఇంకేమున్నాయి అపవిత్రమైన ఆత్మలున్నాయి దయ్యం ఆత్మలున్నాయి అపవిత్రమైన ఆత్మలునే అంటే అంత అపవిత్రత చెడ్డ పనులు వ్యభిచారము భయంకరమైన అపవిత్రత లోపల కనిపిస్తూ ఉంటుంది అపవిత్రములు అసహ్యములు అయిన ప్రతి పక్షికి ఉరికి పట్టు అపవిత్రమైన పక్షులున్నాయి అక్కడ అంటున్నాడు అపవిత్రముందా అసహ్యమైన అంటే రెండు రకాల పక్షులు అక్కడ కనిపిస్తున్నాయి అసహ్యమైన అపవిత్రమైనవి పక్షులున్నాయి అక్కడ అంటే మీరు అర్థం చేసుకోవాలి పక్షి అంటే తెళ్లకి సాదృశ్యం కదా అవి ఎప్పుడు కలిసి ఉంటాయి సర్పములతో కాబట్టి మందిరంలో ఏమున్నాయి ఇప్పుడు మూడో వర్షంలో చూడండి ఎందుకనగా ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యం ను త్రాగి భూరాజులు దానితో వ్యభిచరించేది భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగంలో ధనవతి లేదు సరే ఇవన్నీ మూడు క్రైస్తవ గుంపులు అక్కడ మనకి మళ్ళా సర్పములు తేళ్లు గొప్ప జనం కనిపిస్తుంటాయి ఎన్ని సార్లు వెతికే అభిమానులు వెంటాడు ఉంటాయి ఎందుకంటే యుగ సమాప్తిలో దేవుడు మన వాటి అన్నిటి చూపిస్తుంటుంది మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా మూడే గుంపు కనిపిస్తుంటాయి లోపల నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది కాబట్టి నువ్వు తీర్మానించుకోవాల నువ్వు మొదటి మూడు గుంపులు ఉంటావా నాలుగవంపు గుంపులో ఉంటాను తీర్మానం నేను మటుకు తీర్మానించుకున్నాను నేను ఎయిటీ ఫస్ట్ ఆ సవాసంలోకి పోను పిలుస్తూ ఉంటారు రకరకాల సంఘాలలో పిలిచి సండేసుకుంటా వర్షి వాక్యం చెప్పమంటారు పోతా ఉంటాను ఒకసారి పోతాను అంతే మన తర్వాత పోను రాను పిలవరు ఎందుకంటే ఆ ఒక్కసారికి అవకాశం అది చివరి వార్నింగ్ వాళ్ళకి ఇంకా దాని తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదు అన్నట్టు దేవుడు ఆ రీతిగా మన సేవ జీవితాన్ని మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి రకరకాల ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు బ్రదర్ బాగా పరిచయంగానే పిలిపిస్తారు అక్కడ వాక్యం రవ్వే నడిపిస్తాడు కదా రవ్వే ప్రకటి ప్రకటించేస్తాడు ఒక పాత్ర వాడుకుంటాడు అంతే ఆ ప్లేస్ లో మీరుంటే మిమ్మల్ని వాడుకుంటాడు ని విన్నాక హృదయం నచ్చుకుంటది చాలా కఠినంగా ఉంటది వాక్యం వాళ్ళ హృదయం నచ్చుకోవాలి వాళ్ళ హృదయాలు మండుతాయి దాని తర్వాత సరే అందులోంచి కనీసం కొంతమందా బయటకు వస్తారు అన్న ఆసక్తి నాకుంటది ఎందుకంటే ఇది కూలిపోయే దశలో నువ్వు లోపల ఉంటే నువ్వు కూలిపోతావు దాంతో పాటు దాని ఉంటే నువ్వు కూడా కూలిపోతావు చివరికి ఒక వాక్యాన్ని మీకు చూపించేసి మనము మన టైం ప్రకారంగా మనం ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది చూడండి తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక ఎందుకు మత క్రైస్తవ జీవితము అంత భయంకరంగా తయారైంది తిమోతి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఎందుకు మతపరమైన జీవితం ఇక తయారైంది రోజు ఎందుకు మరణించబోతున్నారు పదమూడవ వర్షంలో అయితే దుర్జనులు అంటే మంచి జనులు కాదు దుర్జనం అంటే చెడ్డ జనం అన్నట్టు దేవుని జనులు అంటే పరిశుద్ధ జనం అంటాం దేవుని జనం కాకపోతే అపవిత్రమైన జనం లేక దుర్జనం అంటాం కాబట్టి అయితే దుర్జనులు వంచకులను ఇతరులను దుర్జనులు వంచకులు చెప్పండి వంచన అంటే మోసం కదా వంచన అంటే మోసగించే వాళ్ళు అంటే దేవునికి విరోధంగా జీవించేవాళ్ళు అంటే లోకంలో దోచుకుండేవాళ్ళు కాబట్టి తేళ్లు సర్పంలు రెండు ఎప్పుడు మనకి వెంటాడుతుంటాయి ఎక్కడ వాక్యం అయితే దుర్జనులను వంచకులను ఇతరులను అంటే గొప్ప జనమును దుర్జనులు వంచకులు అంటే రెండు గుంపులవి ఇతరులను మోసపరచచ్చు ఇప్పుడు జరిగేది అంతా అదే ప్రపంచమంతట మోసపరచచ్చు సర్పండు తేళ్లు గొప్ప జను మోసపరిస్తాయి అన్న విషయాన్ని చూపిస్తున్న తర్వాత తామును మోసపోవచ్చు మోసపరిచేవాడు కూడా మోసపోతుండు అన్న విషయాన్ని చూపిస్తున్నట్టే సర్పండు తేళ్ళు ఆల్రెడీ మోసపోయినాయి మీకు తెలుసా ఆ విషయం ఎన్నిసలం మనం వాళ్ళు తీర్మానించుకున్నారు మా బోధనే కరెక్ట్ అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఇంకా సీల్ చేసుకున్నారు వాళ్ళ మైండ్ క్లోజ్ అయిపోయింది అంతే ఇంకా మేము కొత్త నేర్చుకోం మాకు అవసరం లేదు మేము ఆల్రెడీ నేర్చేసుకున్నాం ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి కొన్ని సంవత్సరాల నుంచి నేను వాకింగ్ వరకు ప్రయాసపడి నేర్చేసుకున్నా అంతా నాకు అర్థమైపోయింది అంతా నాకు బయలుపరచబడింది ఇంకా నాకు అవసరం లేదు అని వాళ్ళ మైండ్స్ క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు డిసైడెడ్ అన్నట్టు వాళ్ళు డిసైడ్ చేసుకునే వాళ్ళ జీవితాలని కాబట్టి వాళ్ళు ఏదైతే ఉన్నారంట మోసపరచచ్చు ఇతరులను అంటే గొప్ప జనని మోసపరచచ్చు తామును మోసపోవచ్చు అంతకు అంతకు చెడిపో చెడిపోదురు అంతకు అంతకు చెడిపోతారు అంటే క్రమేణా స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్ గా మొత్తం చెడిపోతారు అన్న విషయాన్ని చూపిస్తుంది ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే బబులును అది పలు రకాల అసహ్యమైన పక్షులకు నిలయమైపోయింది అది ఈరోజు ఒకప్పుడు దేవుని ఉద్యానవనం లాగా ఉంటూ ఏదైనా తోటలాగా ఉంటూ అందాల ఉద్యానవనం ఉండే కదా పాట పాడతారు మీరు అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా ఎవరు రాసినట్టు పాట నాకు ఆశ్చర్యం ఉంది ఆయనకు బయలుపరచబడకపోతే రాసేట నువ్వు పుష్పించలేక ఫలించలేక మూడే మిగిలిపోయినావు నువ్వు నువ్వు ప్రసవించలేని స్త్రీలాగా తయారైపోయినావు క్రైస్తవ సంగమా పాట పాడుతున్నా నువ్వు గొడవ్రాలుగా తయారైనావు అని ఎన్ని సంవత్సరాల క్రితం దగ్గర రెండు ఇరవై సంవత్సరాల పాట అది పుష్పించలేక ఫలించేక మూడై మిగిలావనివ్ మోడై మిగిలావనివు దేవుడు నీ దగ్గరకు వచ్చిండు నీ దగ్గర ఏమైనా పండు దొరుతుంది అనేసి నువ్వు ఫలించలేని స్థితిలో ఉన్నావు ఇక అయినా నువ్వు ఫలించలేవా నిజమైన ఫలములను ఫలించలేవా అని ఆయన ఎంతగా వేదన పడినా ఆ రోజు అంజురాపు చెట్టి దగ్గరకు వచ్చినప్పుడు ద్రాక్షా చెట్టు కూడా అటనే తయారవుతాన రౌల రాష్ట్ర పత్రికలో యువ సమాప్తిలో ద్రాక్షల్ని అంటే క్రైస్తులకు సాదృశ్యం వాళ్ళు కూడా అటనే తయారవుతున్నారు పాత నిబంధన కాలంలో ఒలివ చెట్టు ఎట్ట లేక అంజురపు చెట్టు అయిన ఇస్ పల్లెలు ఎట్ట నిబంధనలో ఉన్న అసలు ఇస్రాల్పాలు కూడా అటే తయారవుతారు అనే విషయానికి జ్ఞాపకం చేస్తున్నారు అందుకే తిరిగి వచ్చినప్పుడు ఆయన గొప్ప జనం ఎందుకు హతసాక్షులు అవుతారు ఎందుకు మరణిస్తారు అంటే వాళ్ళు అపవిత్రమైన పక్షుల్లాగా తయారైపోయినరు ఆ పక్షుల సహవాసంలో అసహ్యమైన పక్షులు అపవిత్రమైన పక్షులు రెండు రకాల పక్షుల గురించి మాట్లాడుతున్నారు అక్కడ అపవిత్రమైన పక్షులు అసహ్యమైన పక్షులు హెడ్ఫుల్ బర్డ్స్ అని ఉంది ఇంగ్లీష్ లో కాబట్టి వాళ్ళు పక్షులు ఎందుకు అనారంటే మీరు అర్థం చేసుకోవాలి ఆత్మీయతలుస్తుంది పక్షులు పొరుచుకొని తింటాయి కదా వాటి గుణగణం అది హెల్త్ పరంగా చూస్తే కూడా నెమరు వాటిని తినకూడదని ఉంది బైబిల్లో మళ్ళీ నువ్వు పాత నిబంధన కాలం తీసుకెళ్తున్నావు బాధంటే దేవుడు పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైనా ఆయన ఆయన వాక్యం ఒకటే రీతి ఉంటుంది అది ఆకాశం గతించినా భూమి గతించినా ఆయన వాక్యం గతించదు నువ్వు ఎంత కృత నిబంధన కాలం స్వాతంత్రం ఉంది ప్రభు నా స్వాతంత్రం నియమించు చెప్పుకుని నువ్వు వాక్యంకి విరోధంగా ఉంటే నువ్వు కష్టాలు అనుభవించక తప్పదు నెమరు దేన్ని కూడా మీరు తినకూడదని ఉంది వాక్యం మళ్ళీ మీరు పక్షులను తింటలేరా అవి నెమరేస్తాయి పక్షులు అవి పురుగులను తింటాయి పాములను తింటాయి రకరకాల పాయిజినస్ ఇన్సెక్ట్ తింటాయి అవి మనం వాటిని తింటున్నాం నెమ్మరు వేసే వాటిని దేం తినకూడదని ఉంది సరే అవన్నీ మనం అంత డీటెయిల్గా పోనీ అవసరం లేదు నేను ఎవరికి కూడా ఏమి ఏమి తినాలా ఏమి తినదని చెప్పాను అది మీ ఇష్టం మీ ఫ్రీడమ్ కానీ మీ షరలో మీరు కాపాడుకోవాలా ఆయన కొరకు సేవలో గట్టిగా సాక్ష్యాన్ని నిలబెట్టుకుని జీవించాలంటే మటుకు మీరు ఏ ఆహారం తినాలో మీకు తెలవాలా మీకు ఆ నాలెడ్జ్ అవసరం కానీ ఇప్పుడు అంతా కంప్లీట్ ఫుడ్ చైన్ అంతా పాయిజనస్ అన్ని పెస్టిసైడ్స్తో పండించడము భయంకరమైన మురికి నీళ్ళల్లో పండిస్తున్నారు ఆకురలను అవి వాసన వస్తాయి మీరు ఒక ఒక టూ డేస్ బయట పెడితే మీకు తెలిసిపోతుంది అట్లా వాసన వచ్చేస్తుంది ఎందుకంటే వాటర్ ఎక్కడ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లేనప్పుడు ఎట్లా పండిస్తున్నారు వాళ్ళు సరే బోర్ పెట్టుకుని పండిస్తారు అది డిఫరెంట్ కానీ మురికి కాలువల దగ్గర పండించే ఆకురలు సరే ఆ మురికి కాలువల దగ్గర ఉన్నప్పుడు కొనడవి వాళ్ళు తెలుసు కాబట్టి వాటిని ఇప్పుడు బోన్పల్లి పండినై తీసుకొచ్చి ఉప్పాల అమ్ముతారు ఉప్పాల ది అంతా మురికి కాలువలు ఉప్పాల పండినవి తీసుకుపోయి ఇంకెక్కడ అమ్ముతారు వాడు అక్కడ ఉంటాడు కదా అట్లా మొత్తం అందరి శరీరాలు కృషించిపోతున్నాయి ఆ పెస్టిసైడ్స్తో మురికితో ఇన్ఫెక్షన్స్తో నీ నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది దాంతో నీ బాడీ అంతా రకరకాలుగా ఫంక్షన్ ఇస్తుంది దానికి పోయి డాక్టర్ దగ్గర పోయి మందులు తినాల్సి వస్తుంది కాబట్టి ఏ ఆహారం తినాలా సరే దేవుడు చూపించాల ప్రభు అది అంతా మొత్తం స్పాయిల్ అయిపోయింది నేను ఎట్లా నా ఆహారాన్ని నేను ఎట్లా పండించుకోగలను ప్రభు నాకు అంత జ్ఞానం లేదు నాకు అంత స్థలం కూడా లేదు ఆయన సహాయకుడు ఆయన మార్గం చూపిస్తాడు ఏ ఆహారం తినాలా ఎక్కడి నుంచి పోయి తెచ్చుకొని తినాలా పూల తోట్ల పూల చెట్లు ఎందుకు పెట్టుకోవాలా నువ్వు ఎట్లా తీ జల పెట్టుకోవు పువ్వులు నువ్వు వాటిని కట్ చేసుకుని నీ ఇంట్లో ఫ్లవర్ వాసులు కూడా పెట్టుకో ఎందుకు మళ్ళీ పూల చెట్లు అదే పూల అల్లం వేసుకోవచ్చు పూల కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా నాటుకోవచ్చు మీరే అదే తొట్లలో నేనైతే మీరు ఆశ్చర్యపోతారు నేను తొట్లల్లో పైనాపిల్ కూడా నాటుకుంటా ఒక్క తొట్లో ఎగ్జాక్ట్లీ ఒక పైనాపిల్ వస్తుంది నాకు పైనాపిల్ కొంటే బయట నేను పైన కాడతో పాటు కొంటా వాడు కాడ కట్ చేసి ఇచ్చేస్తారు కదా లేదు నాకు కాడ కావాలంట ఒక రోజు తర్వాత పండుతుంది పైనాపుల్ పండినాక మెల్లిగట్ట చెప్తే కాడొచ్చేస్తుంది ఆ కింద తీసి దాన్ని నీళ్ళలో పెడతా గ్లాస్లో రెండు రోజులకి వేర్లు వస్తాయి అది తీసుకుపోయి తొట్టిలో నాటుతా దాని మీద ఇంకొక పైనాపుల్ కాస్త నాకు సంవత్సరాంత పైనాపులు కాస్తాయి నాకు మీకు అర్థమవుతుంది అని చెప్పేది ఇంత ఇసుక పోసి అల్లం మొత్తం అల్లం స్ప్రెడ్ అవుతుంది మీకు ఆ అవసరం ఎందుకంటే ఆ పెస్టిసైడ్స్తో కూడిన ఆహారం తిని అనవసరంగా హెల్త్ జడగొట్టుకుని మీరు సేవకి పోతారు గట్టిగా ఎట్లా ఉండగలరు ఆయనను బ్లేమ్ చేయొద్దు ఆయన ఆ జ్ఞానం ఆల్రెడీ మనకి ఇచ్చిండు కానీ మనమే మన శరళ చెడగొట్టుకుంటున్నాం ప్రభు స్వస్థపరుస్తాడు లేదంటే ఎట్లా స్వస్థపరుస్తాడు నువ్వు చేతలు చేసుకొని బ్లేమ్ చేయడానికి వీల్లేదు డాక్టర్స్ లేరంటే మెడిసిన్స్ లేవంటే ఆయన స్వస్థత ఇస్తాడు కానీ నువ్వు చేతల చెడగొట్టుకొని ప్రభు నాకు ఎందుకు కష్టం ప్రభు అని ఆయన బ్లేమ్ చేయడానికి వీల్లేదు నీకు ఆ జ్ఞానం లేదు ఎందుకంటే సేవ సేవలో ఉంటు నువ్వు నీ ఎట్లా కాపాడుకోవాలని నీకు తెలుస్తలేదు కాబట్టి హార్మోన్ ఇంజక్టెడ్ చికెన్ తినడము లేక హార్మోన్ ఇంజక్టెడ్ బర్రెల నుంచి వచ్చే పాలు తాగడము ఇవన్నీ నీ శతాన్ని కృషింపజేస్తా ఉంటాయి నీకు అవసరం కాబట్టి ఆ జ్ఞానం కూడా నీకు ఆ అవసరమాన్ని తెలుసుకొని దాని కొరకు జీవించే పదమూడవ శాం నేను ఇది శారీరకంగా కూడా నెరవేరుతుంది అయితే దుర్జనులు ఈ లోకంలో అట్లా తయారైన మనుషులు వంచకులు మోసగి మోసగాండ్లు ప్రతి దశలో మోసం నీ జేబులో ఉన్న డబ్బు వాడి జేబులో పోవాలా అంతే ఈ లోకపు విధానం ఇతరులను మోసపరచచ్చు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదు మొత్తం అట్లా తయారైతే చివరికి అందరు చెడిపోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అది ఫిజికల్ లేయర్ ప్రకృతి సహజంగా నెరవేరేది కానీ నేను దృష్టితో మీరు చూడాలని మీకు చెప్తున్నాయి నేను ఎందుకంటే ప్రకృతి సహజంగా అవి నెరవేరుతున్నాయి మొత్తం ఇది అంత చెడిపోతుంది లోకం మొత్తము అక్రమంతో విస్తరించింది సిస్టమిక్ కరప్షన్ ఎక్కడ కరప్షనే ప్రతి సిస్టమ్ లో అడుగడుగున్న కరప్షనే గేట్ లకి ఎంటర్ కావాలంటే కరప్షన్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుండి సెక్యూరిటీ గార్డ్కి పైసలు ఇవ్వతే రానియాడు ప్రతి దశలో కరప్షన్ అంత కరప్షన్ నీకు మెడికల్ బిల్ డిస్కౌంట్ కావాలంటే వానికి కరప్షన్ వానికి పైసలు ఇవ్వాలి వాడు గవర్నమెంట్ ని మోసంగించి నీకు డిస్కౌంట్ ఇస్తాడు వాళ్ళ లోపల కొంత తీసుకుంటాడు ఎక్కడ పోయినా కరప్షనే అట్లా తయారైపోయింది లోకం సో మీరు అనుకుంటున్నారా ఈ కరప్షన్ చర్చల లేదని మనకు అదే అనిపిస్తుంది కదా ఇక్కడ ఎందుకంటే అది అసహ్యమైన మరియు హేయమైన పక్షులకు నిలయంగా తయారైంది ఈరోజు కాబట్టి అవి తీర్మానించుకున్నాయి వాళ్ళు మోసగిస్తున్నారు వాళ్ళు కూడా మోసపోతున్నారు కాబట్టి గొప్ప మోసగించబడుతుంది సర్పములు తెలుగు కూడా మోసపోయినాయి అట్లా తయారైంది ఈరోజు కాబట్టి వాళ్ళందరూ మరించక తప్పదు విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది దాంతో మనం తెల్ల గురానికి సంబంధించిన వాక్యాన్ని ఈ రోజు ముగించుకుంటున్నాం వచ్చేవారం నుంచి ఎర్ర గుర్రానికి సంబంధించిన వాక్యాలు జరిస్తాం ఎర్ర గుర్రము నీకు అందరికి తెలిసిన విషయమే ఎరుపు అంటే ఏషావుకి సాదృశ్యం కదా యేషావు ఎర్రని వాడు కాబట్టి ఎర్రని యేషావు ఎరుపు ఎర్రవాడు కాబట్టి ఏషావు అంటే ఎరుపు అని అర్థం బైబిల్లో కాబట్టి ఏషావు సంతతి అంతా ఎరుపు సంతతి లేక ఎర్ర రంగు గలవారు అంటే శారీరకమైన వాళ్ళు ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళు అని కూడా అర్థం చేసుకోవాలి మనం కానీ ఎరుపు అనేది సర్పానికి సాదృశ్యం కాబట్టి డ్రాగన్ డ్రాగన్ కూడా ఎర్రగు ఉంటుంది మీరు ఎప్పుడైనా లేదో పిల్లల పుస్తకాలల్లా డ్రాగన్ని ఎర్రగా చూపిస్తారు దాన్ని అంటే ఇవన్నీ వాడు ఎవడో కాలం పెట్టింది కాదు దేవుడే కాలం మనకు చూపిస్తుంది డ్రాగన్ అంటే ఘట సర్పం బైబుల్లో కాబట్టి ఘట సర్పం అంటే వాడు దుష్టుడు లేక సైతనుడు అనే విషయం కాబట్టి ఎరుపు అంటే సైతానికి సాదృశ్యం లేక సర్పాలకు సాదృశ్యం అని కూడా అర్థం చేసుకోవాలి మనం కాబట్టి వచ్చేవారం నుంచి ఈ ఎరుపు ఎర్ర గుర్రానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం తిరిగి మనం ఏషావుకి సంబంధించిన వాక్యం కొన్ని ధ్యానించాల్సి వస్తుంది అంతవరకు దేవుడు మనల్ని కాచి కాపడాలని మనం ప్రార్థన చేసినాం పరశురేవాలయన మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినాం గొప్ప జనం తీర్మానించుకుంది ప్రభావా బొబులోని ఉండడానికి అది కూలిపోయాను కూలిపోయాను అని రెండుసార్లు మీరు జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా కూలిపోతుంది రెండుసార్లు మీరు ఆజ్ఞ అవకాశం ఇచ్చిన వాళ్ళు మారలేని చేతిలో ఉన్నారని ఆయన కాబట్టి మూడవసారి వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారన్న విషయాన్ని మాకు చూపిస్తున్నారు వాళ్ళందరూ హతసాక్షులై వారి జీవితాలను అప్పుడు గొర్ర పిల్ల రక్తంలో ఒత్తుక్కుంటున్నారు మరణిస్తూ అప్పుడు వాళ్ళు మీ కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు ప్రవ్వ అంతవరకు వాళ్ళు సాక్షులుగా జీవించలేకపోయినారు స్త్రీ ప్రసవించే మగ శిశువులాగా వాళ్ళు మాకు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు అందరు ఒకసారి అలని చేతులున్నారు ప్రవ్వ నశించిన దానిని వెదికి రక్షించగా మీరు మీరు లోకంలోకి వచ్చినారు వంద గొర్రెలు ఉండగా తప్పిపైన ఒక్కొక్కరి కొరకు పరిగెత్తినట్లు ప్రతి ఒక్కొక్కరిని మీరు మీ చెంతకు లాక్కుంటున్నారు ప్రభు అందులో మమ్మల్ని సాధనములుగా వాడుకుంటున్నారని మేము విశ్వేస్తాం ఈరోజు మేము మా జీవితాలు తిరిగి సమర్పించుకుంటుండగా మీరే మమ్మల్ని ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కష్టం నష్టం మీరు ఇబ్బందుల మాకు విడుదల దయచేసి మీ యొక్క నీతి ధైర్యంగా మేము ప్రకటించలాగా అనేకులకు ఈ విషయాలు మేము చూపించాలా అందుకొరకు మేము ప్రయాసపడాలా ప్రేమ కలిగినటకు ప్రయాసపడమన్నారు మీ విశ్వాసం కొరకు మీరు పోరాడు అని కూడా మీరు అన్నారు ఈరోజు మా విశ్వాసం కొరకు నిజంగా మేము పోరాడాల్సి వస్తుంది ప్రవ్వ మీరే సహాయకులు ప్రార్థిస్తున్నాం ఇది మా వల్ల కాదు ఇది మాకు అసాధ్యం ప్రవ్వ మీరే మాకు అది సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మీ రాకపోర్చుకొని మీరే మహి పొందమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క అగ్ని కంచ వేసి నడిపించండి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్